ఈ శ్లోకం చూస్తూ ఉన్నాం ఈ శ్లోకం అవతారిక అయిందండి భాష్యకారులు అవతారిక పెట్టే సో తచ్చే తిరిగి చెప్తాను జగత జ్ఞానం విధి భాష్యం కూడా విధి గుణమై గుణ విక అంటే ఈ జగత్ అంతా కూడా ఈ మూడు గుణరూపములతో నిండి ఉంది కన్వం ఇదీ జగత్ నేను మీకు సంగ్రహంగా మనం చేశాను ఈ జగత్తును చూసినట్లయితే అసలు ఈ జగత్తును చూడడం అభ్యసమీ అని మనకి తెలుసున్న జగత్తు ఏంటంటే కార్లు రోడ్లు జనము షాపులు మంచి వస్తువులు చెడ్డ వస్తువులు జనాలు బాగుండస్తుంది ఇది మనకి తెలుసున్న జాయింది కదా జగత్తు అలాగే ప్రదర్శించడం సరికాదు ఇది చాలా సబ్జెక్ట్ ఉందే జగత్తుని ఎలా చూడాలంటే ఈ దీవ దృష్టితో కాకుండా ఈశ్వర దృష్టితో ఉన్నారు కదా శ్రీకృష్ణుని జగత్తును చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు ఏది గుణమయ్యై భావై విధి అంటున్నారు ఈ జగత్ ఇదం జగత్ ఈ జగత్తంతా ఎలా ఉంది అక్కడ అర్థం ఇది కూడా చెప్పాను జగత్తంటే జగత్తులోని ప్రాణ సో ఈ జగత్తును చూస్తే మీకు ఇదిగో చూడండి మూడు రూపములతో నిండి అని అంటున్నాను ఏక్ ఎలాగా అంటే జగత్తులో మీకు ఇంటెలిజెన్స్ అంటే ఆ ఒక నియతి ఒక క్రమము ఒక నియత ఉన్నది జగత్ అన్నది బిజ్యవాడి చేతివాకంగా ఉండడం చాలా క్రమబద్ధంగా నియతితో నిండి ఉంటుంది నియర్టీ అంటే ఆదా సో మీకు ఫిజికల్ మెటీరియల్ భౌతిక పదార్థాలను చూస్తే అవన్నీ ఒక నియతితో ఉంటాయి ఫిజికల్ ఆర్థర్ మీకు ప్రాణం ఉన్నటువంటి ఈ ప్రాణులను చూసినట్లయితే మరి వాటిలో కూడా ఒక నియతి ఉంటుంది ఆర్థర్ ఈ విధంగా కూడా ఒక నియతితో నింది ఉంటుంది వేద ఈ నియతికే వ్రతము వ్రతం సత్యం మీరు సత్యా యథార్థ వచనాన్ని పంపించేదానికి సత్యం అవుతుంది వృతము వ్రతము అంటే సూర్యుడు ఉదయం వస్తాం ఉంటుంది ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం మీరు పంచాంగం కృషి అలా నా యొక్క టైం సూర్యోదయం సూర్యాస్తమయంలో మీరు ఆ టైం కూడా వాళ్ళు ఎలా వేస్తారంటే నిమిషాలతో వేస్తారు ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యోదయం ఉంటారు అంతా వాళ్ళు చెప్పగలుగుతున్నారు కారణం అటువంటి నియతి ఈ సృష్టిలో ఆ నియతికే ఆర్ధిలో ఉంటారు ఇది ఆ సత్వగుణం యొక్క కార్యం సత్వగుణం వల్లనే నేను ఈ రకమైన నియతి సమాజం సృష్టిలో కనబడుతుంది తర్వాత ఈ జగత్సంతా కూడా శక్తితో నేను సూర్యుడు చూడతో నక్షత్రాలు పృథివీ అంటే పృథివీ జరిగినా తిరుగుతూ ఉంటుంది ఈ చలనం అంతా కూడా శక్తి మహాశక్తి సూర్యుడి నుంచి వచ్చి ఏంటి ఇదంతా వేరే ఈ భూగోళం అంతా కూడా రాగా ఎంత వేడి ఉంటుంది ఇప్పుడు చలి వేస్తే గేదెలో చలి తగ్గించారు వెయిట్ చేయాలంటే ఎంత కష్టపడతాం మనం అరగే మొత్తం భూగోళాలంటే కూడా సూర్యుడు భగవాళ్ళు అక్కడ అక్కడ ఉండి ఎలా వెయిట్ చేసి పారుస్తున్నారో చాలా ఏ మహానుభావాల కొంచెం తగ్గిస్తాయా ఏది రాత్రింది విధంగా వేడి చేస్తూ సో ఈ శక్తి సూర్యుడు నుంచి వస్తుంది అలాగే వాయువ్యత్వ సంచారం ఆ లేకస్ సర్వ జగద్వ్యాప్తమైనటువంటి అగ్ని ఇదంతా కూడా ఈ జగత్తులో నిండి ఉన్నది ఈ శక్తి అంతా కూడా ఆ రజోగోణంలో కాదు మూడవది ఈ భౌతిక జగత్ ఫిజికల్ యూనిట్ అంటే సాలిడ్ స్టేట్ ఘనము తర్వాత లిక్విడ్ స్టేట్ ఈలు ఇతర లిక్విడ్స్ ఎన్నెన్నో ఉన్నాయి ఇవి కాక గ్యాస్ట్రియ సిస్టే ఎన్నెన్నో వాయు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ హైడ్రోజన్ ఇటువంటి వాయువులు ఎన్నో నిండుగున్నాయి సో ఈ భౌతిక పదార్థం కూడా దేని నుంచి ఉపయోగిస్తుందో దాన్ని తమ మొత్తం కవర్ అయిపోతున్నాను జగత్తు ఇంకేం ఇప్పుడు మీరు చూడండి మూడు కలిగే ఈ ఉందో కూడా చెప్పుకుంటున్నారు ఎక్కడైనా మీరు కంప్యూటర్ సహాయం తీసుకుని గూగుల్తో నేర్చుకో వెళ్ళి మొత్తం అంతా మీరు షెర్చ్ చేసి ఈ మూడు కాకుండా ఇంకేదైనా ఉందా ఈ జగత్తుందో గూగుల్ యాప్ ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్ గ్రహాలు చూసినా ఈ మూడే ఉన్నాయి ఇంకా మూడు నాలుగున్నాయి ఏడు కాబట్టి ఆ దృష్టితో కూర్చున్నాడు మనం కూడా జగత్తుని అలా చూద్దాం అభ్యాసం చేయాలి ఎంతసే ఇది నాది నాది పరాయి స్వా పరా నా వారు పరాయి వారు లేదంటే నాకేం ఇష్టము నాకు దీని ఏదో ఆసక్తి కలదు దాని మీద వేషం కలదు భాగము విలయము ఇలాగా ఒక పరిచ్ఛన్నమైనటువంటి దీవ దృష్టితో జగత్తుని చూస్తే ఆ దర్శనము బంధిస్తుంది అలా కాకుండా ఈశ్వరుడు తరహున ఈశ్వరుడే చూస్తే దీన్ని ఎలా చూస్తాడు ఈశ్వర దృష్టి ఉంది ఈశ్వర దృష్టితో కూడా సత్వదృష్ణలో కూడా కార్యము లేనటువంటి జ్ఞానము శక్తి ద్రవ్యములతో నిండి ఉన్నది నిష్పర్శంగా కనపడుతుంది ఆ దృష్టి యొక్క మహిమ అంటే దాని ఏమో రాగద్వేషములకు కావు ఉన్నది అటువంటి దృష్టి కాబట్టి ఆ విధంగా ఈ జగత్తు గలప ఈ జగత్తులో ఉన్న జన్ములు ఉన్నాడే వీళ్ళు మోహికము వ్యామోహము అంటే సాధారణంగా సంసారులు సంసార నిర్యాలలో ఎక్కడో ఉన్నారు మనమే సంసారంలో ఉంటుంది ఏదో పద పక్క ఊళ్ళోనో అయితే మరో కాలంలోనో ఉంటారు ముఖ్యమైన సంసారం ఉంటారు మనమే సంసారం మన హృదయంలోనే సంసారం ఉంటుంది ఈ సంసారంలో ఎలా ఉన్నారంటే చిన్న చిన్న విషయాలలో తదులుకుని చాలా చిన్న విషయాలు కలుగుతూ ఉంటారు అన్నా ఆ వంద రూపాయల కోసమో వెయ్యి రూపాయల కోసమో దగ్గర జరుగుతుంది అదే ఒకే ఈ వెయ్యి రూపాయలు మనం ఏమో తెలుస్తాయి అది పెద్ద మనసుతో ఉంటుంది చిన్న చిన్న విషయాలలో తగులుతూ ఉంటున్నాం అలాగే ఈ మనుషుల మధ్య ఉండే వైషమ్యాలు ఉన్నాయి ఆ వైషమ్యాలు ఎలా ఉంటాయంటే వాళ్ళ వాడు వాళ్ళు సరిగ్గా సన్మానం చూడడం లేకపోతే అవమానం ఇటువంటి వైషమ్యాలు ఉంటాయి ఎవరో మనకెక్కడ కొంచెం ఆ ఎక్కువ పాటి చెందిన వాడో లేకపోతే ఎక్కువ తెలంగాణ జలస్ అసూయ సో ఇటువంటి అత్యల్పములైన విషయంలో మనుషులు చదువుతుంది తర్వాత మనుషులు నిర్మాణం చేసుకునేటువంటి ఆనందాలు కూడా చాలా తృప్తిమైన ఇప్పుడు ఓ ఒక ఆయన తన తన బర్త్డే పెద్ద యాభైవ బర్త్డే అని పెద్ద పండగ చేసుకుంటున్నాడు ఏది పండగ చేసుకుంటున్నాడు అంటే తను ఒక కృత్రిమమైన ఆనందాన్ని నిర్మించుకుంటున్నాడు అని అర్థం ఎందుకు అలాగా కృత్రిమమైన ఆనందాన్ని అలా ఎందుకు నిర్మించుకోవాల్సి అంటే ఆ సహజానందం లేదు జీవితం జీవితంలో ఎప్పటికీ అసంతోషము భయము దుఃఖమే తప్ప ఆ సహజమైన అతి సహజమైన ఆత్మానము లేదు అది అది లేకపోవడం చేత దాని స్థానంలో ఈ కృత్రిమమైన ఆనందం నిర్మించి ఏదో పెద్ద పెద్ద అలంకారాలు చేసి ఆ ఎలక్ట్రిక్ బుల్పులు పెట్టే చూడండి ఎలక్ట్రిక్ బుల్పులు పెట్టేసింది నేను ఆనందంగా అభిమానమే అనుకున్నాను ఈ లోకి ప్రయత్నం చేస్తున్నారు మానవుడు తప్ప చాలా కృత్రిమంగా ఆనందాన్ని నిర్మాణించడం నిర్మాణం దృష్టి ప్రయత్నం చేస్తున్నారు అంటే దాని అర్థమైంది హృదయంలో ఆనందం అనేది లేనే లేదు వాస్తవంలో ఆనందం హృదయంలో ఉంది దాన్ని తెలుసుకోలేక సంసార దృష్టితో మనుషులంత మోహితులై ఉంటుంది ఇలా మోహంతో ఉంటాడు సో మోహితం ఆభిగామానికి మహాత్ములు ఉన్నాడు బా బాగా హిందూ వాసీలంతా కూడా చాలా ఖరీదైనటువంటి వస్తువులతో భోగాలతో నింపేసిన వాడు ఎవరైనా అంతటి భేదవాడు వాడే కానీ మరొకటి వేయడం మీకు తెలుసుకోవచ్చు ఎక్కడ అది ఆయన కనవంతుడని లోపవంతానుకుంటుంది వేలవాడు ఎలా లేడు అంటే అంటే ఆయన హృదయంలో ఆ సహజమైన ఆత్మానభం ఏమీ లేదన్నమాట అది అనుభవానికి రాలేదన్నమాట అందుకోసం అక్కడ లేని ఆనందం యొక్క లోటును ఈ బాహ్య వస్తువుల చేత పూరించేటువంటి ప్రయత్నాన్ని ఇతగా చేస్తున్నారు అని దానికి అర్థం అలా చెప్పారు మహాత్ములు ఆ చెప్పిన మహాత్ములు కూడా ఎవరంటే సురో అనే అమెరికన్ మహాకవి అండ్ నెక్స్ట్ అండ్ పోయిట్ ఆఫ్ అమెరికా అంటారు థురో మహాత్మా గాంధీ గారు అడిగారు మీకు స్ఫూర్తి దాత ఎవరు ఉన్నారు మీద ఏం చెప్పారు నాకు షొరో నాకు స్ఫూర్తి దాత ఆ షొరో జరిగింది సో మీ దీని కొట్టు మీద అప్ చేసిన మహాత్మా గాంధీ గారు ఎవరింత ఎంత అల్ ఎంత సింపుల్గా ఎంత సరళంగా జీవితం చాలా విరక్తితో సరళమైన జీవితాన్ని కలిగారు ఎంతో సామగ్రిని లేకపోతే భోగా సాముద్రిని ఇంపు ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఆయన హృదయంలో అపూర్ణమైన సహజ ఆనందం ఉండడం లేదా తన హృదయంలో పూర్ణమైన సహజానందం యొక్క అనుభవం ఎప్పుడైతే లేదో దాన్ని ఎప్పుడైతే మానవుడు ఆవిష్కరించుకోలేకపోతారో అప్పుడు ఈ సాంసారికములైన లేక ప్రాపంచిక భోగముల నుండి చదులుకుని అవే భోగ ఆనందాన్ని ఇస్తాయనేటువంటి ఒక కోరమైనటువంటి భ్రమలో మోహితం అనే పదానికి నేను ఎవరి వ్యాఖ్యాన్ని తెలిసిన మోహితుడు అంటే అర్థం ఒకటి ఉన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్యాన్ని సత్యంగా భరించి వాడిని మోహితుడు అని అంటారు మోహితం స్వప్నాభిగాన జగత్ మోహితం ఈ మానవుడు జగత్తంటే జగత్తంటే ఈ చెట్లు జనములు మోహితమై ఉన్నాయని అభిప్రాయం కాదు మానవులను ఉద్దేశించి ఈ విధంగా మోహమును పొంది ఉన్నారు వాళ్ళు తమ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు నేను నేను మా ఈ మాట కూడా చెప్పాడు మామంటే ఈశ్వరులనైనా నన్ను అని భగవద్గీతలో అస్వశ్యం ఎక్కడ వచ్చినా కూడా దానికి ఆత్మానర్థం అని కనుక ఆత్మను కూడానైనా నన్ను తెలుసుకోలేకపోతున్నారు మా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు నేను ఏభ్యహాత్ పరము ఈ గుణములకు పఠిస్తున్నాను ఈ గుణములలో కదులుకున్నవాడు గుణములకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకొని చెప్తారు ఇప్పుడు మీరు ఎలా ఉంటుందంటే మీరు భూమి మీద నిలబడి ఉన్నంత కాలం భూమి యొక్క ఆకర్షక శక్తికి చిక్కి భూమిపై నిలబడి ఉన్నంత కాలం మనం భూమితో పాటుగా తిరుగుతూ ఉంటాం అలా తిరుగుతున్నంత కాలము మనకి పొగలు రాత్రి అనే ద్వంద్వాలు తప్ప కానీ మీరు భూమి యొక్క ఆకర్షణ శక్తిని జాతి అంతరిక్షణంలోకి మీరు వెళ్ళిపోయారనుకుంటే అప్పుడు ఈ భూమితో పాటు జరగడం అనేది మీరు ఉండదు కాబట్టి పొగలు రాత్రి అనే ద్వంద్వాలు కూడా మొత్తం తీర్థం సో అలాగే మానవుడు ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవి ఇవి గుణకార్యము మనస్సు సత్వగుణ కార్యం ఈ యొక్క ఇంద్రియములు అంటే కాళ్ళు జంతుర్మలైన వాగేంద్రియం కూడా ఇది రయోగమే కాదు ఫిజికల్ బాడీ గురించి సారా ఇది నమోపుణి ఈ గుణకార్యమైనటువంటి దేహేంద్రియ సంఘాతం ఏదైతే కదో దీనితో పాటు చెంది దీని ఎందు ఇది నేను ఇది నాది అనే ఒక అజ్ఞానంతో ఎవరైతే ఉంటారో వాడిని మోహితులు అటువంటి మోహితుడు ఈ దేహమును బట్టి వచ్చే అవస్థలలో చిక్కుని ఉంటాడు జాగ్రత్త స్వప్న సుశుక్తి నేను కూడా అవస్థలలో చిక్కుని ఉంటాడు అంటే స్వప్నం పెద్ద విషయమే కాదు జాగ్రత్త అనే సుశుక్తి అనే అవస్థలు జాగ్రత్త అంటే పొగలు సుశుక్తి అంటే రాత్రి ఈ అవస్థలలో చిక్కుతూ ఉంటాడు కానీ ఆత్మస్వరూపము ఈ అవస్థలకు అతీతమైన సూర్యుడు వంటి సూర్యునికి రాత్రి మగలంతో సంబంధం ఉండండి అత్రింబగళ్ళు సూర్యుని సన్నిధిలోనే నిర్మాణం అవుతాయి కానీ వాస్తవంగా సూర్యునికి అత్రింబగల యొక్క ప్రమేయం అవుతుంది సూర్యునికి రాత్రింబగలకి సంబంధమే ఉంటుంది అదేవిధంగా ఆత్మతత్వము కూడా తులయము అని అంటారు అంటే జాగ్రత్త వ్యవస్థ యొక్క అభిమాని ఎవరైతే అంటే ఎవరు జాగ్రత్త వ్యవస్థాభిమాని ఈ దేహము నేను ఈ మనస్సు నేను ఈ జగత్తు నేను జీవిస్తున్న జగత్తు ఇది నాది నేను నాది నేనేమిటి దేహేంటి మనస్సంఘాం నాది ఏంటి జగత్ జగత్తులో ఉంటుంది నాది అని ఈ నేను ఈ నాది అంటే మీరు ఇప్పుడు త్రిగుణాలలో ఉన్నాడా త్రిగుణాలు అతీతంగా ఉన్నాడా నేను త్రిగుణాలలో తగులుకొని ఉన్నాడు ఈ నేను నాది అని తగులుకొని ఉన్నాడు వాడు జాగ్రత్త అభిమానం వాడు నిద్రపోతాడు సుశుక్తి అభిమానం నేను సుఖంగా నిద్రపోయాను లేకపోతే నిద్రపోలేకపోయాను ఏదో ఏదో దాని దాని సమస్య దాన్ని ఉంటాను సో ఈ జాగ్రదభిమానికి విశ్వ అని పేరు చెక్కి నేను అనుతినవస్థ స్వప్నాభిమానికి తైజసహ అని పేరు సుశుద్ధి అభిమానికి ప్రాజ్ఞ అని పేరు అయితే నా యథార్థ అంటే ఈ మూడు కూడా ఈ మూడింటికే అతీతమైన తుదీయ ఆత్మతత్వమే నా స్వరూపము మాం ఏఠ్య పదం జాగ్ర జాగ్రదవస్థ స్వప్నావస్థ ఆరంభమైనటువంటి శ్రీశుద్ధి కూడా ఉంటాయి కానీ ఆ తృదీయ ఆత్మ చైతన్యము దానికి ఆరంభము లేదు అంతమలేదు అవ్యయం అవినాశి ఆ ఆత్మ చైతన్యమే పరమాత్మ శ్రీకృష్ణుడు అంటే మన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు సో మనము ఎప్పుడైతే ఈ గుణకారులైన మేహేంద్రియ సంఘాపన నుండి అహంకార భావనతో జగత్తులను జగత్తు కూడా గుణకార్యమైన చిత్ర నిశ్రమ గు గుణకార్యమైన జగత్తును మమకారంతో తగులుకొని ఉంటాము అప్పుడు ఈ గుణములక అతీతమైన జాగ్రత్త శిక్తులు అనే అవస్థల అతీతమైన మనం తెలుసుకోలేకపోతున్నాము నాభిజ్ఞానానికి జనరల్గా పరమాత్మ స్వరూపాన్ని పొందడము అంటే మనం ఏదో ప్రయాణం చేసి దూరంగా ఉన్నదాన్ని పొందడం అనేది ఏదీ లేదు మనం గుర్తించటమే అభిజ్ఞానానికి మన దగ్గరే ఉంటుంది మన స్వరూపమై మన హృదయంలోనే ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉంటాడు అది మనం గుర్తుపట్టలేకపోతూ ఉంటాం నా యొక్క పరమాత్మ అనే గుర్తింపు లేకపోవటమే సంసార బంధము ఆ గుర్తింపు కలిగితే అదే మోక్షము ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం ఈ మూడు గుణములతో జగతంగా నింది ఉన్నది అనే ప్రసంగం చెప్పాను మళ్ళీ భాష్యం చూసుకున్నప్పుడు చూద్దాం ఉన్నాము త్రిదిరి గుణమయ గుణ వికారై రాగద్వేష మోహాది ప్రకారై సో ఈ గుణములు గుణ వికారములు ఉంటాయి ఇప్పుడు మనస్సులో సపరవిస్తమ గుణాలు ఒక రకంగా మనస్సు సత్వము కర్మేంద్రయములు రజస్సు ఫిజికల్ బాడీ తమస్సు అని పెట్టాలి ఇది మనస్సులోనే ఉండి మూడు ఉంటాయి మూడు దానికి నేను నిద్రలు అయ్యాలనుకోండి పొద్దున్నే మనస్సు డవల్గా ఉంటుంది దాన్ని బట్టి దేహం కూడా డవల్గా అది తమవదు ఆ తర్వాత కాఫీ తవ్వుతారు పొడతో కాఫీ తాకే మనిషి ఉత్సాహం అది ఏదో ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత మనస్సు కొంచెం ప్రసన్నంగా ఉంటుంది ధ్యానం ఏదో చేసుకుంటారు అది సత్మం మన మనస్సులో నిద్ర లేచినప్పటి నుంచి విత్న్ వన్ అవర్ మనకి మూడు గుణాల అనుభవంగా ఉంది సో మనస్సులో రాగద్వేషము అంటే ఒకదాని ముందు తీవ్రమైన ఆసక్తి దాన్ని రాగద అటాచ్మెంట్ ద్వేషము ఇంకో దానిపై ద్వేషము ఈ రాగద్వేషము రజోగుణ కార్యం మనస్సులో ఉండే విజ్ఞానం ఏదైతే అది సత్వగుణ కార్యము మనస్సులో మోహము అంటే ఒకదాని చూసి ఒకటే భ్రమపూత అలాగే మనస్సులో ఒక సోమరి ధనము దేహంలో ఉండటమే కాదు మనస్సులో ఉంటుంది వాస్తవంలో దేహంలోకి మనస్సులోకి వస్తుంది మనస్సులో ఉండే సోమరి ధనమే దేహానికి వస్తుంది ఈ సోమరి ధనము అవి మనస్సు యొక్క తమోగుణం తమోగుణ లక్షణం కాబట్టి మనస్సులోనే ఇవి ఉంటాయి మోహము సోమరిధనం కానీ సంస్కృతంలో అలసత్వము అంట సో ఇవి మొదుపు ఇటువంటి లక్షణాలు ఇదంతా కూడా మనస్సులో ఉండే సమోగుణ లక్షణము సో ఇవన్నీ ప్రకారము ఈ భావములన్నీ కూడా ఇవి ఈ గుణముల చేత నిర్మాణమైనది మనం తినే ఆహారంలో కూడా భావైహం పదార్థి శైలి భావై పదార్థి శై మనం చూసే పదార్థులను కూడా సత్ప్రదమో గుణముల ఖాళీ కూడా మనకి అనుభవాలు పడుతూ ఉంటాయి మనం భోజనం చేస్తున్నాం అనుకోండి అంటే భోజనం అంటే మాముగా మనం నోట్లో వేసుకుని తినేదానికి తినేది త్రాగీది అది భక్షింపబడే పదార్థం దాంట్లో ఆల్కహాల్ అండ్ మాంసము ఈ రెండు కూడా తామస పదార్థం మనిషి భక్షించి వాటిలో ఈ రెండు తామస పదార్థాలకి కృష్ణానం ఈ ఇంకా ఇంకా కొన్ని కూడా ఉంటాయి అవి ఈరోజు ప్రధానంగా తామస పదార్థాలు మనం పూర్వవాళ్ళు చలిదన్నాం అనే అది తామస పదార్థంగా ఎందుకంటే చల్లన్న ఉండే ఆ రుచి అంతా కూడా ఆల్కహాల్గా వచ్చింది అట్లా ఆల్కహాల్ ఉంది రాత్రి ఆల్కహాల్ ఉంటూ కొన్నాడు పుట్టిన ఎప్పటికీ సొమ్మి త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్తో ఆల్కహాల్ ఉంది అందులో రుచి ఆ మొత్తు కూడా అక్కడికే సో కాబట్టి చల్లన్న గొప్పదే మాత్రం అనుకోకపోతున్నాం అది తమ కూడా ప్రధానమైన ఆహారం అది కదా కర్ల తర్వాత ఇడ్లీ రీతి ఎంత అనుకుంటున్నాం ఇడ్లీలోనూ చట్నీ తర్వాత మసాలాలు పడతారు మసాలా దోషానికి మసాలా అదంతా కూడా రెజోగుణ స ఈ ఊరగాయలు కారం పెట్టి పోవడం ఇవన్నీ కూడా రజగుణ లక్ష్యం తర్వాత పాలు పిరుము మొదలైనవి సత్వగుణం ఆ పదార్థం సో ఈ మానసిక భావములో సత్వజస్వ గుణాల యొక్క ప్రభావం మనకు ఒక ఇమోషన్ కి భావంగా ఉంటారు ఒక పదార్థానికి కూడా భావంగా ఉంటాయి కాబట్టి మనం చూసే ఈ భావములలో కూడా ఈ పదార్థములలో కూడా ఈ రకమైనటువంటి ఈ గుణరక్షణ కనుక ఏదం ప్రాణ్యాతం జగత్ మోహితం అవివేకిత అవివేకత ఆపాదితం సత్ ఈ జగత్ అంతా కూడా ఇలా ఉంది సత్ అంటే ఉన్నది జగత్తంతా ఇలా ఉన్నది జగత్ అంటే ఎవరంటే గోడలలో కుర్చీలు కనుక జగత్ అంటే ప్రాణిజా మనం ఈ సకల ప్రాణులు ఇదం సర్వం ప్రాణిజా సకల ప్రాణులు అంటే ఎవరు వల్ల మానవులు అని ఈ శాస్త్రం యొక్క బోధంతా కూడా మానవుల కోసమే ఉద్దేశంపబడేది కనుక మానవులందరూ కూడా ఒక రెండు మహాత్ములు రైళ్ల మీద లెక్కించుకున్న వాళ్ళు వాళ్ళని గ్రహాయిస్తే సకల మానవులు కూడా మోహము పొంది మోహము అంటే అవివేకము అవివేకం అవివేకం అపారకం అలా ఉన్నారు అంటే మానవులు అలా ఉన్నారు అంటే ఏదో అలా ఉన్నారు అని కాదు అసలు మానవ మానవులు అలా ఎప్పుడు అలాగే తన్ని కట్టుకుని శాస్త్రాన్ని శ్రవణం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే వివేకం వస్తుంది కానీ లేకపోతే మనిషి అవివేకంగా ఉంటుంది దేవితా వివేకం ఏందేమి చెప్తాను అవివేకం అంటే జగత్తులో ఉండే పదార్థముల మమకారము అవివేకము ఎందుకంటే జగత్తులో ఉండే పదార్థాన్ని ఉద్దేశించి అయినా మీరు నాది అనడానికి వీలు లేదు వీలు లేదంటే మీకు నాది అని ఎవరో తీసుకుని డైలీలో పెడతామే కాదు నాది అన్నారు అంటే అది అసత్యము ఎందుకంటే ఆత్మ చైతన్యానికి ఈ పదార్థంలో ప్రకాశింపజేస్తుందే తప్ప ఆ ప్రకాశింపజేయబడే పదార్థములతో సంబంధం ఆత్మ చైతన్యానికి ఉంది ఆత్మ చైతన్యము దీపము ఉంది ఆ దీపకాంతిలో పుస్తకము రేడియో తర్వాత వైపు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి ప్రకాశిస్తే ఇప్పుడు ఆ సంబంధం ఏమైనా ఉందా ఈ ప్రకాశించి ఇవన్నీ దీపకానికి చెందుతాయా చంద్రం అంటే ప్రకాశింపజేయడమే దీపం యొక్క పని సపోజ్ దీపానికే మానవు మస్తిష్కం ఉందనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది నాది ఏది కార్పెట్ నాదే దీపం అనేది ఓ దీపమా అని అడిగాను అనుకోండి అవును పది నేను ప్రకాశింపజేస్తున్నాను కదా నాదే అని దీపానికి కార్పెట్ సొంతం కాదు ప్రకాశింపజేస్తుంది నాది అనేది కానీ మనిషి ఏం చేస్తాడు కళ్ళ చైతన్యం చేత ప్రకాశితం నేను నిద్రలేచి ఆత్మ చైతన్య ప్రకాశం కళ్ళ ద్వారా అంతటా ప్రసంగించినప్పుడు మాత్రమే ఈ రూపమును ప్రకాశిస్తాడు ఆ ప్రకాశించే రూపము ఎందుకు ఇది నాది అనేది నేను ఎప్పుడో ఎక్కడికో సత్సంగానికి వెళ్ళాం ఎక్కడ సత్యంగా లోపలికి వెళ్ళగానే ఎవరో అమ్మగారో ఎవరో స్వచ్ఛంగానే వచ్చే అవడం కూడా స్వచ్ఛంగా వచ్చే నేనే నడపాలి కూడా స్వచ్ఛంగానే పై ఉండదు బట్టి చూపిస్తాను ఇంకేముంది మనం కావాల్సింది స్వచ్ఛంగా ఇంకా ఇంకా భూమి సో స్వచ్ఛంగా సో మీరు బిరా పైకి వెళ్తాడు నేను వెళ్ళిపోయినా నాతో ఆ రంగు ముందు పైన చీలు ఎక్కువ ఉన్నాయి తర్వాత నేల చిన్న భర్త పుచ్చవరంగా తప్పం నేను చూస్తే ఆ వారంలో పెద్ద తివాచి నేనేం చేశానండి ఆ తివాకీ మన కోసమే పెట్టలేదు అని తెలుగుతుంది అందుకే ఆ తివాకీ వేసేసి కూర్చోండి నేను డబ్బులు అప్పుడు కూర్చున్నారు నేను కూర్చో కూర్చొని నేను కూర్చున్నా సత్సంగం కాదు ఈరోపలో సరే లాంగ్ స్టోరీ షార్క్ ఆ తివాకీ చాలా ఖరీదైన తివాకీ దాన్ని అలా వేసేసి కూర్చునేది కాదు అది మనం వచ్చి కూర్చోడాని కోసం పెట్టలేదు మనం వచ్చి సత్సంగం చేస్తామని అంతకుముందున్న తివాకీని అంటారు ఈ గా ఆ పుట్టి ఉల్టా ఉల్టా దీజేపీ ఎవో ఉల్టా తెలుసుకున్నారు మన కోసం పెట్టారనుకున్నాం మన కోసం పెట్టలేదు మనం వాడకుండా అనటం కోసం దాన్ని చుట్టేసి పక్కన మనం నెల మీద వాళ్ళు అనుకున్నారు మీరు మరీ తప్పదంటే ఏదో చాప లేకపోతే ఏదో మరో ఒకటో ఇస్తారు అంతేకాదు ఆ శివాసి ఇరాన్ ఇరాన్ లో కొన్నారు నేను మాట్లాడా రెండు లక్షల రూపాయలు ఖరీద అది ఉంటే ఇలా నేసింది సత్సంగ జ్ఞానాలు అందరూ కూర్చుని దానికోసం బాధ్యత పాపం ఈ సంఘటనతో తర్వాత తెలిసింది ఎందుకంటే ఆ గ్రహ యజమాని ఆ శివాజీ వీళ్ళందరూ కూర్చుని వీళ్ళు ఇలా ఇక్కడ ఉన్నారు అది నిలిపోతుందమో శివాజీ రిపేర్ రిపేర్ కాదు క్లీన్ చేయటానికి ఆయన వస్తుంది ప్రశ్న కదండి ఇలా ఇలా కాలబెట్టుకుంటే కాదు వాళ్ళు ఎవడో వస్తారు ప్రశ్న విషయం క్లీన్ చేయడానికి ఐదు వేలు ఇష్టం అలాగే తిరాచు దాన్ని నెల మన నెల ఆదాయం క్లీన్ చేయడానికి సరపడు కాబట్టి సత్సజం పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు లేపమని చెప్పను అలాగనే నిశ్చింతగా ఉన్నాను నేను అప్పుడు తర్వాత తెలిసింది మనకి తెలిసి నేనే చెప్ప నేను అనుకున్నాను అయ్యో పాపం మోహితని చేయాలి సంసారులు ఈ విధంగా చిన్న చిన్న విషయాలలో తద్దులు కొతూ ఉంటారు అసలు అంత ఖరీదైన శివాజీ ఎవరు పనుకుంటాడు నువ్వు బలవడం కదా నువ్వు ఇదని బలమోహట వేసుకుంటుంటే ఏమి పర్వాలేదు చిరిగిపోతే ఇంకోటి వేసు కాబట్టి ఈ విధంగా ఈ సంసారంలో ఏదని నాది అనే మమకారం ఏదైతే తనదో ఇది ఇదే అవివేయకము అవివేయతం అప ఇంకో అవివేకం అన్నది అదేవిటి దేహేంద్రియ మనస్సుల ఎందు నేను అనే అహంకారం ఇది మమ కారమోం అది అహం కారణం ఇది చెప్పి మామూలుగా లోకంలో సంసారంలో అనుకునే వాటికి చాలా విరుద్ధంగా ఉంటాయి లోకంలో సంసారం ఏమవుతుంటారు నేను ఇలా అంటూ కదా ఇల్లు నాది కదా నైన్ అన్నట్టుగా ఉంటుంది కానీ వాస్తవాన్ని ఏమిటో నాది కాదు ఎంతో మీరు ఉండొచ్చు అది వేరే నాది కాదు ఈ దేహము నేను కాదు దాంతో అంటే అలాగే ఉంటుంది సో చాలా ఉన్నత స్థాయి కింద విచారం నేను అలవాటు కూడా ఉన్నాను కానీ మొట్టమొదటిసారి పిల్లవాడికి మర్చిపోతుంది అంటే మనం సరైన ప్లేసుకుని వచ్చేమా ఇంతకంటే ఏదైనా పురాణం అంటే బాగుంటుంది ఈ గీతన పోవాలని పురాణం అంటే ఈ ఇబ్బందులే ఉన్నావు పురాణం ఉన్నాడు ఇంద్రుడు ఉన్నాడు బృహస్పతి ఇంద్రుడు బృహస్పతి వాళ్ళ తంతాలు ఏవో మనం వినేసి చేయకపోవచ్చు మనకి సంబంధం ఏముంది ఆ కష్టాలకి తీరు వస్తుంది వాళ్ళ కష్టాలు వాళ్ళు కొంతమంది కష్టపడతారు తర్వాత వాళ్ళని తదుబడి చేసుకుంటారు ఎంత సిద్ధాంతాలు జరుగుతుంది మనం వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం తను కానిది తను అనుకుంటాడు తనది అంటే ఏమిటో తెలుసుకున్న తనది కాని దాన్ని తనది అంటే భ్రమపడతాడు ఈ విధంగా మనిషి అవివేకమును పొంది ఉంటాడు నా అధిక నన్న తీ గుర్తించలేకపోతున్నారు ఎవరిని మా నన్ను నన్ను గుర్తించలేకపోతున్నాడు ఇప్పుడు అపదీక్షుడు వల్ల వద్త్రయా వ్యాపక నేను నీడలో అపరాధం చేశాను పరిశీలన ఏంటి అపరాధం అంటే నీ క్షేత్రం అనేదానికి నేను యాత్ర చేసి తద్వారా నీవు సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుడవు అనే సత్యానికి నిరుద్ధంగా ప్రవర్తి అది అది అపరాధం ఈ అపరాధం చెప్పి శివుడు సర్వవ్యాపకుడు అని తెలిస్తే ఇక యాత్ర ఇది యాత్ర చేస్తున్నాడు అంటే సర్వవ్యాప్తుడు అనే విషయం మీరు గుర్తించలేదన్నమాట విశాఖ ఎలా ఉండదు లోక దృష్టికి శాస్త్ర దృష్టికి చాలా తేడా ఉంటుంది విరుద్ధంగా ఉంటుంది అప్పుడు ద్వార దృష్టి దార్శనిక దృష్టి కూడా చాలా ఉంటుంది కాబట్టి నందు గుర్తుపట్టలేకపోతున్నాడు శివుడు ఈశ్వరుడు ఎక్కడ సర్వ వ్యాధి ఉన్నాడు సర్వత్రా కానీ మనం ఆ ఈశ్వరుని గుర్తుపట్టలే మోహిత్ నాభిక అని తెలిసి ఓ మహాత్ముడు నేను ఇంతకు ముందు చెప్పాడు కథ అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఓ మహాత్ముడు ఓ భక్తుడు వెళ్ళాడు చాలా మీకు సిన్సియర్ వెళ్ళి మహాత్మ నాకు మీరు ఈశ్వరుని చూపించాలి అది కోసం వచ్చారు మాత్రం అన్నాడు సర్లే స్వచ్ఛంగా అయిన వాళ్ళు వేయడం ఈశ్వరుని ఆయన గురించి ఆయన గురించి కాక స్వచ్చంగా అయిన చాలా స్వచ్ఛంగా ఉండేది ఆయన లోపలికి వెళ్ళి భిక్ష చేశారు మీరు వెళ్ళలేదు అక్కడే కూర్చుంది ఆయన మామూలుగా ఎదురుపోయి ముందు బయటకు చూపిస్తుంది అక్కడ ఏమా కల్పేసుకోండి మీరు ఎంత వెళ్ళలేదు ఏంటి అంటే మీరు ఈశ్వరుని చూపిస్తే కానీ వెళ్ళలేదు ఓకే అక్కడే కొడుకోం ఆయన కల్పేస్తే కానీ వెళ్ళి లోపల కొడుకు చెప్పా లో వెళ్ళవచ్చు అంటే డౌట్ పో అయితే ఉన్న పొద్దున్న ఆయన ఎట్స్ అయినకి పళ్ళు పోని బయటకు వచ్చాను నిజాడు ఇంటర్ మీరు అక్కడ కూర్చొని ఉన్నాయి కూర్చుని ఉన్నాయి ఓ నువ్వు వెళ్ళలే నిజ కూడా వెళ్ళాలి మీకు ఈశ్వరుని చూపిస్తే కానీ నేను వెళ్ళను ఓకే మీరు ఈశ్వరుని చూపిస్తాను అందులో ఆరోగ్యంగా ఒక కట్టె తెచ్చు కరెక్ట్గా ఒకటి తీసుకొచ్చి యాక్టీఆర్ అనే కలిపి ఇంకో జరగబోటి బయటికి తీసుక అశ్వత్ వృక్షం కాగితే ఎప్పుడే గేట్ చదివేవారు విభూత్యోగం జరిగేవారు చదివారు ఇంకో జరగబోతుంది విభూతియోగం జరిగి ఈశ్వరును తి విభూతి యోగంలో శ్రీకృష్ణుడు అశ్వత్థ సర్వ వృక్ష ఆనంద ఎప్పుడ సకల వృక్షములలో అశ్వత్వ వృక్షము ఈ యంత్ర ఈ వృక్షం అంటే అశ్వత్థవృక్షం మహాత్మ మన చేసి ఇంకో దెబ్బ కొట్టింది ముందు చెప్పు ఈ ఏది ఈశ్వరుడేనండి ఆ ఈశ్వర దర్శనం అయినా అయింది ఓకే అతనికి ఈశ్వర దర్శనం ఈశ్వర మహాత్ముడు కొట్టేటంటే ఆ దెబ్బ ఎదురు వీడి బుద్ధిని ఉత్థానం చేయడం కోసం అది కాబట్టి ఈశ్వరుణ్ణి మీరు గుర్తుపట్టాలి లేదా కరంగా ఆకాశం కోసం వెతుక్కుతున్నాడు దేనికోసం వెతుక్కుతున్నావు కాబట్టి ఆకాశంలో ఆకాశం కోసం వెతకరంగా వెతుకున్నావు నువ్వు ఉన్నదే ఆకాశము నువ్వు గుర్తుపట్టాలి నీ లోపల ఉన్నదే ఆకాశమే నీ బయటలో ఉన్నదే ఆకాశం ఈశ్వరుడు ఆకాశము వెళ్తున్నాడు ఆకాశ శరీర మంత్రము కాబట్టి ఈశ్వరుణ్ణి లెక్కకరంగా చేయాల్సింది ఈశ్వరుణ్ణి గుర్తుపట్టాలి అధిజ్ఞానాన్ని అభిజ్ఞానమే గుర్తుపట్టడమే ఇప్పుడు దుష్యంతుడికి శకుంతల కొత్తగా భార్య కానక్కర్లా ఆమె భార్యే కానీ ఆమె భార్య అని ఆయన గుర్తుపట్టారు గుర్తుపట్టడమే ఆలస్యం గుర్తుపడితే ఆమె ఆయన యొక్క ధర్మపట్టు అభిజ్ఞాన శాస్త్రంపాదం ఆ పేరు అలా అభిజ్ఞానం అంటే గుర్తుపట్టడం సో కాళిదాస మహాకడం మాత్రం ఎనీవే కానీ మానవుడు గుర్తుపట్టాలంటే మోహంలో ఉన్నవాడు గుర్తుపట్ట మోహంలో అంటే డిల్ూషన్ ఒక భ్రాంతిలో ఉన్నవాడు గుర్తుపట్ట ఇది పాము అని అనుకుని ఒలిగిపోతూ ఉన్నవాడు అది ప్రాణంలో గుర్తుపట్ట అది ఎవరన్నా చెప్తే ఆ పాము అనే భయాన్ని కొత్తసారి పక్కన పెడితే అర్థం గుర్తుపట్టగం అయితే గుర్తుపట్టలేదు మోహం సో మోహితం నాభిజారం నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు కానీ గుర్తుపట్టాలంటేటువంటి గుణంలోకి అతీతంగా వీళ్ళు ఎదగాల్సింది గుణములలో తగులుకొని ఉన్నవాడు గుర్తుపట్ట చిన్న చిన్న సాంసారిక విషయములలో భారతదేశంలో తగులుకొని ఉన్నవాడు వృత్తిపట్ట దానులున్నాము ఏభ్య గుణేభ్యథోక్తేభ్య పదం వ్యథేక్తం గుణవిలక్షణింస నేను ఈ గుణములకు అతీతు ఇప్పుడు మీరు గుర్తుపెట్టాలంటే గుణములలో చెప్పుకుని ఉంటే మీకు గుర్తుపట్టాలి ఇప్పుడు దేహమే నేను అని అనుకుంటున్నప్పుడు నాకు అందరు అన్ని ఇతరులందరూ దేహమితులుగా కలగదు ఎందుకంటే నేను దేహం కనుక అన్ని దేహాలు కనుక ఇంటే తమో గుణంలో చెప్పుకుని ఇప్పుడు నేను ఒక ఇమోషన్ ఒక భావావేశమే నేను అని నాకు ప్రేమ ప్రేమ కాదు నాకు కామనగలదు లేకపోతే కోపము కలదు ఇటువంటి భావావేశంలో నేను ఉన్నాను అనుకుంటుంది అప్పుడు నాకు అందరూ భావావేశము గలవాడలాగా ఉన్నారు నేను పండితుండను అని అని రజోగుడు భావావేశం అంటే రజోగుడు నేను పండితుండను అని అనే ఒక అనే ఒక అభిమానంలో నేను ఉన్నాను అనుకోండి అప్పుడు నాకు అందరూ ఎలా వినపడతారు ఇకే పండితులు ఉంటారు లేకపోతే అపండితులు ఇవి సత్వగుణంలో చూసుకుంటూ ఉన్నాయి ఈ మూడు గుణములకు అతీతంగా నేను శుద్ధ చైతన్య స్వరూపుడను అని నేను తెలుసుకుంటే నాకు అందరూ కూడా చైతన్య స్వరూపుడుగానే కనుక అదే ఈశ్వర సాక్షాత్కారము అంటే ఈశ్వరుడు చిన్న ముందు కథ కొత్త నిలబడతాయి ఆత్మరూపుడుగా ఈశ్వరుని దర్శించినప్పుడు సకల ప్రాణుల హృదయంలో అదే చైతన్యాన్ని ఈశ్వరుడిగా దర్శించగలుగుతారు మనకి ఇతరులు శత్రువులు నిలబడతారు కారణం ఏమిటి మనం దేహాన్ని మనస్సుని మాత్రమే దర్శించగలుగుతుంది దానికి అతీతమైన ప్రాణశక్తిని చైత్రన్యతత్వాన్ని రక్షించగలిగితే మిత్రుడు శత్రువులు అనే ద్వంద్వాల కనపట మనిషి అందరి ఎందు ఒకే ఈశ్వరుడు మనసాని భవాన్స్టాడు కాబట్టి ఈశ్వరుడు ఈ గుణకావ్యమైన దేహాదులు ఎందుకు ప్రకటనై ఉన్నాడు కానీ గుణములకు అతీతంగా ఉంది గుణై విలక్షణం లైక్ ఆకాశము సర్వము ఆకాశముల ఉంటుంది అని ఆకాశము సర్వమునకు వ్యతిరిక్తంగా విలక్షణంగా ఉంది దేవాలయంలో ఉన్న ఆకాశం పవిత్రమై కళ్ళు కాకపోవడం దగ్గర ఉన్న ఆకాశం అపవిత్రమై ఉండదు అలాగే తేడా ఉంది ఆకాశంలో తేడా ఉంటుంది వాయువులో తేడా ఉంది దేవాలయంలో ఉండే ఆకాశం పవిత్ర గంధాన్ని కలిగింది కళ్ళు కాకోవడం దగ్గర ఉన్న ఆకాశం దుర్గంధాన్ని కలిగింది సారీ వాయువు వాయువులో గుణదోషాలు సంత్రదిస్తే కానీ ఆకాశానికి గుణదోషాలు ఉంటాయి ఈశ్వరుడు ఆకాశమే ఉంటున్నాడు ఆత్మచైతన్యం కూడా ఆకాశమే ఉంటుంది కాబట్టి అన్నిటి ఎన్నో వ్యాపించి ఉన్నా కూడా అన్నిటికీ అతీతంగా ఉంటుంది ఆత్మతత్వము కాబట్టి పైన చెప్పిన గుణములతో అతిరిక్తమైన నేను గుణ విలక్షణం చూము అతి నన్ను గుర్తుపడ్డ అవ్యయము జన్మాది సర్వభావపు కారణరహితమిత్యర్థ అవ్యయం అంటే వ్యయము లేని కూడా ఇప్పుడు ఆదాయ వ్యయముల పట్టిక అని ఉన్నారంట వ్యయము అంటే ఖర్చు అని సో ఖర్చే కూడా అంటే ఉన్నది క్రమక్రమంగా క్షీణించి చిక్కి సన్నమై అసలు లేకుండా మనం పేరే వ్యేయము ఈ దేహం అలా అవుతుంది ఈ జగత్తులో ఉండే ప్రతి పదార్థము కూడా అలా అలా చిక్కి చిక్కి సన్నగా ఇప్పుడు ఈ దేహానికి ఈ ఆరు భావ వికారములు ఉంటాయి ఆయన అదే అనుకున్నారు జన్మతో మొదలుపెట్టి సకల భావ వికారములు లేనిది అంటున్నారు సకల భావ వికారములు అంటే ఒకరో ఉండ ఆరు భావాలు సకలాంటి అన్ని అంటే ఆరే ఆరే అన్ని ఉన్నవే ఆరు ఈ ఆరు భావ వికారములు ఇది ఆత్మతత్వం లేని ఆరు భావ వికారాలు లేనికున్నాయి దేహానికి దేహేంద్రియ ఆరు భావము కారణాలు ఉంటాయి భావము అంటే పదార్థము ఇది దిగ్ గుణమయ్యే భావం విహతారు కదా ఈ ప్రతి పదార్థానికి కూడా ఆరు వికారములు ఉంటాయి ఏ విటి ఆరు కారణము మధ్య అంటే పుట్టినది అదో వికారం పుట్టి కారణలో వికారం తర్వాత కొద్ది నది పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళు వస్తారు దీంట్లో ఎంతవరకు ఆమె గర్భిణి అనుకోండి సపోజ్ ఇద్దరునే చెప్తారు ముగ్గురు లేదు సరే ముగ్గురనే నలుగురున్న ఆ సమయం లేదు యథార్థంగా పెట్టిన మాట్లాడుతున్నాను మందుగా రేషన్ వాడికి యథార్థంగా ఇంకో నాలుగు యాడ్ చేయడం ఆ సందర్భం కాబట్టి సరే యథార్థంగా ఇద్దరనే ఉన్నారు ఇద్దరే చెప్తారు ఇప్పుడు ఇంకో శిశువు జన్మించాడు అనుకో ఇప్పుడే ఎంతమంది ఉన్నారు ఇంకా ఎవరు చెప్తారు ముగ్గురు కాబట్టి ఉండడం ఎక్కువ సిద్ది జాయతే అస్థితి చుట్టాడు ఉన్నాడు వర్ధతే పెరుగుతున్నాడు ఇంకా ఉండడం ఖాళీగా ఉండడు పెరుగుతూ ఉంటాడు భోజనం చేసి పెరుగుతూ ఉంటాడు పరిణమే అంటే మార్పులు చేర్పులు చెందుతున్నాడు అంటే పెరగ పెరగాల్సిందంత పెరిగేశాడు ఇంకా పెరగడం ఉండదు ఇంకా స్థిరలేకపోతాడు అనమాట పరిణామాలుస్తున్నారు దీన్ని మధ్య వేసుకో ఇంత పర్వదాగా పెట్టికి శాంతికి ఉన్న కొలతలు ఫిక్షించే ఉంటాయి ఇంత మార్చక్రియ కానీ ఆ మధ్యప్రదేశ్లో దేహంలో అనేక రకాల మార్పు వస్తువు పరిణమే ఇది నాలుగవ వికారం ఐదవ వికారము పక్షీలు క్షీణించుకున్నాను క్రమక్రమంగా ఓల్డ్ అంబాసిడర్ కాగా దయవీ శరీరం ఓల్డ్ అంబాసిడర్ కాదంటే కదా మీరు కుడిపోతే ఏదో ఇంజన్ రిపేర్ ఇంకా ఏదో తిన్నాడు చేయి ఇంజన్ కదా ఇంకా తీసుకొస్తాయి డోర్ రిపేర్ డోర్ రిపేర్ కదా చక్కెం దిశాయి లేకపోతే డిక్కీ దిశ లేకపోతే స్టీలింగ్ దిపేరు లేకపోతే ఆ ముందు ఉన్నటువంటి అద్దాలు దిక్కి లేకపోతే అద్దం ఇలా వైకోసం ఉంటాయి అది ఏదో ఒకటి చిన్న పెద్ద ఏదో ఇలా వస్తుంది ఏ ఉంటుంది ఓల్డ్ అభిలాస ప్రకారం ఈ దేహం కూడా ఓల్డ్ అభియాసార్ మంచి దృష్టాంతం కాబట్టివ ఆ స్థితికి అపక్షీయలే కొంతకాలం తర్వాత ఏం చేస్తారు ఓల్డ్ అంబాసిడర్ గారిని ఎక్కడో ఖాళీ స్థలం ప్రభుత్వం వాళ్ళ ఖాళీ స్థలం చూసి అక్కడ పార్క్ చేసి వస్తారు అలా తప్పు పెట్టిపోతుంది ఇక్కడి నుంచి కొంచెం అటు చేసి ఆ సికింద్రాబాద్ గారు ఆ పక్కన మూడు పాత ఎందుకు పరిచయాన్ని పాపి చేస్తుంది అలాగే ఎలాంటికుండా శజానంలో పార్టీ చేస్తారస్టా మీకే శక్తి దేవుడు విల్ వి పార్పునే పరమేశ్వర గ్రహం ఆరు బల్య గ్రహంలో పడేవాడు దాన్ని నశ్యతి అంటారు ఈ ఆరు భావన భావ దేవుడు పరమాత్మ అంటే ఇటువంటి వ్యయమవుతా అంటే నశించిట అనే లక్ష్యం అని వేవాడు ఈ ఆరు భావన భావ కారణము ముట్టడం ఇప్పుడు దీంట్లో చాలా సూక్ష్మమైన అంశం ఒక గమనిస్తాము అంటే చెప్తాను నేను ట్రై చేయండి ఇప్పుడు మనం ఏమంటామంటే దేవుడికి పుట్టికా మరణము లేదు అని అంటే మీరు దేవుడికి పుట్టికా మరణము లేదు అనుకున్నంత కాలం ఆ దేవుడు మీకు తెలియదు లేకుండానే ఉండిపోతుంది అని చెప్పి మీరు ధనంలో ఏమనుకుంటారంటే దేవుడు స్వర్గంలోనూ వైకుంఠంలోనూ ఉన్నారు ఎందుకంటే అక్కడ అమరు గుర్తుగా మరణం లేని వారు అక్కడ ఎక్కడో ఉంటారు వాళ్ళ మధ్యలో ఉంటారు దేవుడు ఎందుకంటే మన అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్ణం కలవాలి ఇంకా ఆయన ఎక్కడో పైన ఉన్నాడు అని అనుకుంటాం దేవుణ్ణి వెతికే పద్ధతి అది కాదు నేను ఒకవేళ నిజంగా దేవుణ్ణి వెతకాలని మీరు అనుకుంటే దాన్ని ఈశ్వరాన్వేషణ అంట అందుకే మరో పేరు ఆత్మాన్వేషణ అది వెతకాలేదని సృష్టి చెప్తుంది స ఆత్మ తదన్వేషతవ్య సజ్ఞాసిత్యం మీరు ఆ పరమాత్మను ఎదిగి తెలుసుకోవాలి పట్టుకోవాలి అని చంద్రీ చెప్తూ ఉంటుంది కాబట్టి మీరు దేవుడు అవినాశి అమరుడు లేక అమృతుడు అనే కనుక ఒక నిర్వచనం చెప్పేసి ఇప్పుడు దేవుడు ఎక్కడా అంటే ఎక్కడా ఎక్కడో పైన ఉందో వైకుంఠంలో ఎక్కడో అది వెతికి పద్ధతి చాలా వెతికి పద్ధతి ఏంటంటే ఉృత అమృత అమృతం ఏదో అది దేవుడు ఇప్పుడు ఎలాగే చూపిస్తుంది ఏది అమృతమో అది అది దేవుడు కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి జగత్తుని చూడండి దాంట్లో ఏది మృతము ఏది అమృతము అది ఒక ఆ అమృతము అమృతము ఈ మూడు గుణము గుణ కాక ఇది వ్యవస్థ దీనికి దృష్టాంతం అలాగంటే ఇప్పుడు గింజ బాత ఏం గింజ బాతిలో ఏమవుతుంది మట్టిలో చికుడు వస్తుంది కానీ గిన్నె ఏమవుతుంది నశింది గింజ చిక్కుడు కింద బాతిలో కూడా రెండు మొక్కలు లేదు ఆ రెండు ముక్కల్లో కూడా మట్టిలో నడుస్తుంది కానీ అనుకురం ఈ అంకురము పెరిగి మొక్క అవుతుంది మొక్క వచ్చేప్పటికి అంకురా అవుతుంది లేకుండా ఈ మొక్క పెరిగి పెద్ద మొక్క అవుతుంది లేదా పెద్ద మొక్క వచ్చేట్లకి చిన్న మొక్క అప్పులు చూసిన మొక్క ఏమైనా ఉంది ఈ మొక్కకి చిక్కుడు మొక్కకి కాయలు కాసి విత్తనాలు మంచి చక్కగా విత్తనాలు వస్తున్నాయి మళ్ళీ ఆ విత్తనాలు వచ్చేట్టు ఈ మొక్క ఎంత ఎందుతుంది ఎందుకు టైం వచ్చినప్పుడు పాతికే మళ్ళీ ఈ మొత్తం ప్రవాహంలో వికాల ప్రవాహంలో ఈ మార్పులు అన్నీ వస్తున్నాయి భావ వికారంలో ఈ మార్పులలో మీరు ఏది మృతము ఏది అమృతము నేను పట్టుకోవచ్చు సో విత్తనము అనే రూపము అమృతము మొక్క అంకురము అది మృతమే మొక్క మృత చిన్న మొక్క మృతమే పెద్ద మొక్క మృతమే కాయ అది మృతమే కానీ మరి మృతము కాని ఉంటుంది ఏంటది ఆ ప్రాణశక్తి విత్తనంలో ఉన్న ప్రాణశక్తియే అంకురంలో ఉంది ఉన్న ప్రాణశక్తియే చిన్న మొక్కలో చిన్న మొక్కల్లో ఉన్న ప్రాణశక్తి పెద్ద మొక్కలు ఆ పెద్ద మొక్కల్లో ఉన్న ప్రాణశక్తి వెళ్ళి వెత్తడంలో వచ్చింది కాబట్టి దీంట్లో అమృతం ఏది ప్రాణశక్తి అది దేవుడు దేవుని అలాగత కాదు ఏది అమృతమో అది అది కరెక్ట్ అంతేగాని దేవుడు అమృతమో అంటే ఎక్కడో అనుకుంటున్నాం ఉన్నాడు ఇప్పుడు మీ దేహాన్ని మీరు వీటిలో దేవుడు ఉన్నాడు మనకు అందరూ చెప్తారు హృదయంలో దేవుడు ఉన్నాడు హృదయంలో దేవుడున్నాడు మీరు రాము అంటే ఏమనుకుంటారు కొంతమంది ఆ దేవుడు ఆ గదాలు శంఖం పడుతుంది హృదయంలో మోలు ఉంటాడు దీనికి ఒక కథ కూడా ఆ కథ ఏమనుకుంటుంది హనుమంతున్నాడు అడిగారు ఏ హనుమా దేవుడు అంతటా ఉన్నాడా ఉన్నాడు హృదయంలో కూడా ఉన్నాడు చూపించంటే ఆయన హృదయాన్ని పెడి చేసి చూపిస్తే అక్కడ రాముడు సీతారావు దిక్కి సిద్ధిలా పెద్దగా చూస్తున్నాడు ఇది కథ ఈ కథ వినేప్పుడు మీకు ఏమనిపిస్తుంది అమ్మా ఎంత విజ్ఞానం అది జ్ఞానం మిస్లీడింగ్ స్టోరీ మిస్లీడింగ్ అయిపోతుంది ఎందుకని అలాగే ఇక్కడ రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పలేదు కూడా పడింది